రెండు గిరుల మధ్య రేవతి అను చుక్క చుక్క నడుమ నుండు సుధపురంబు పురము వంటిచూడ పురహరుడచటుండు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త జీవశరీరములలో మూడు గుణముల మధ్య సాక్షిగాయున్న ఓ ఆత్మ వినుము మన శరీరములో సూర్య చంద్ర నాడుల మధ్య బ్రహ్మనాడి కలదు ఆ బ్రహ్మనాడియందు నాశనరహితమైన శక్తి ఇమిడి ఉన్నది మనస్సును బ్రహ్మనాడియందలి శక్తిలో ఐక్యము చేసిన నిజమైన ఆత్మ తెలియగలదు విశేషార్థము రెండుగిరులు అనగా మన శరీరములోని సూర్యచంద్రాడులు అని తెలియవలెను శరీరములోని మిగతా నాడులన్నిటికంటే ఇవి పెద్దవిగాయున్నవి కావున వీటిని కొండలుగా పోల్చి చెప్పారు సూర్యచంద్రనాడుల పైభాగము నుండి వ్యాపించిన బ్రహ్మనాడిని కొండల పైన నక్షత్రముగా చెప్పడమైనది నక్షత్రములలో రేవతీయను నక్షత్రము ఎక్కువ ప్రకాశము కలది అలాగే బ్రహ్మనాడి నాడులన్నిటిపై ప్రసక్తిగలది కావున బ్రహ్మనాడిని రేవతిచుక్కగా పోల్చడమైనది బ్రహ్మనాడి లోపల చైతన్యశక్తియున్నది అదియే నాశనము లేని ఆత్మశక్తి అందువలన దానిని అమృతపురముగా పోల్చడమైనది ఆ శక్తిలో ఐక్యమైన వానికి ఆత్మయంటే ఏమిటో ఎవరో తెలియును అందువలన పురమునంటి చూడ పురహరుడచటుండును అని ఆత్మను అన్నారు బ్రహ్మనాడిలోని చైతన్యమునకు కారణమైనవాడే ఆత్మ అందువలన ఆత్మ పురహరుడు అని పిలువబడుచున్నాడు